శ్రీదుర్భ్యో నమ హరి ఓం గణానా గణపతి వామహే ఉపమశ్రవస్తమం జయశరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పత శృణ్వన్నో తెర్శ సాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా స్మదాచార్యపర్య వందే గురు పరంపరా ఓం సహనా సహనౌనత్తు సహవీంకరవాహై ఏజ్విధీతమస్ మావిద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి షత్ సత్యవై సత్యం సత్యం ఇహ నేవ్యీ నివనం అంతవర్గోనట్ గుర్తు తస్మాత్కూపత్వ్రత్యయదార్ధ్యాయ సర్వేదాంతు ఉత్పత్తిస్థితిలయాదికల్పనా ప్రత్యయకరణాయ అది కూడా చూశాం చ నిరవయవస్య పరమాత్మన అసంసారిణ సంసార్యేకదేశ కల్పన న్యాయ స్వతహ అదేశ పరమాత్మన ఇది మనం చూశాం ఈ ఈ భాగం చూస్తుంటే అలా అనిపిస్తుందంటే శంకరులు ఈ నామరూప ప్రపంచంలో పడి కొట్టుమిట్టులాడేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో దానికి అంతగా అతీతంగా ఈ మతపరమైన భావజాలం ఏదైతే సమాజంలో చాలా గట్టిగా పాదుకుపోయి ఉంటుందో దాన్నంతటి కూడా పక్కన పెట్టి మాట్లాడతారు సో చేతనే పలుమార్లు నేను చెప్తూ ఉంటాను ద్వైతులు నా ఆస్తికులా నాస్తికులా అంటే నేదర్ ఆస్తికులు కాదు నాస్తికులు కాదు నాస్తికుడు అంటే తనకంటే భిన్నంగా దేవుడు లేడు అనేవాడు నాస్తికుడు తనే ఉన్నాడు తప్ప ఇంక దేవుడు అనేవాడు లేడు జడ జగత్తుంది తను ఉన్నాడు దేవుడు అనేవాడు లేడు ఆస్తికుడు అంటే దేవుడు ఉన్నాడు కానీ నాకంటే భిన్నంగా ఉన్నాడు ఎక్కడో చోటు ఉన్నాడు పరిచ్ఛిన్నంగా ఉన్నాడు అని ఆ విధంగా ఇది ఆస్తికులు ఆ రెండింటికే అతీతంగా ఉంటారు అద్వైతులు సో కాబట్టి అద్వైతులు జీవుణ్ణి ఈశ్వరునిలో కలిపేస్తాడు జీవుడు ఉండడు ఈశ్వరుల్లో కలిసిపోతాడు జీవుడు ఈశ్వరుల్లో కలిసిపోతే భక్తికి తేడా వస్తుందేమో అని భక్తుల భయం మనం భక్తి చేయాలి చందనము దేవుడికి సమర్పించి ఆ మనం పెట్టుకోవాలి ఇప్పుడు జీవుడిని తీసుకెళ్ళి దేవుళ్ళు కలిపేసి జీవుడే లేదంటే చందన సేవ చేసి ఇవాడు ఎవరు ఇదో గంగా భక్తులు ఉంటారు ఇంకా కర్మఠులు ఉంటారు మరి దేవుడు జీవుడు లేకపోతే కర్తే లేకపోతే కర్మ ఎవరు చేస్తాడనే భయం వాలది కర్మ జారిపోతుందేమో అని ఒకటి భయం ఈ ఉపాసనా పద్ధతులు ఏవైతే ఉంటాయో అవి నిర్వీర్య జారిపోతాయని భయం ఈ రకంగా అద్వైతాత్ త్రస్యతే అన్నారు రోడ్డు పదాఖ్యాతి అద్వైతం భయపడతారు ఎందుకంటే తాము పెట్టుకున్నటువంటి వ్యవస్థలకి అద్వైతము హాని భయం లోకాయుక్త వస్తుందంటే చాలామందికి మినిస్టర్లకి వాళ్ళకి భయం ఈ లోకాయుక్త మనకు వద్దని ఈ అద్వైతం తెలియదు బహుశా దృష్టాతో సరైనది కాకపోవచ్చు ఏదో సంథింగ్ సో అదేశస్య పరస్య ఏకదేశారిత్వ కల్పనాయా పరయవ సంసారీతి కల్పితం భవే ఆ వాక్యం ఎలా ఉండదు ఆ వాక్యం చూస్తే నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఈశ్వరుడికి మనం ఏం చేస్తాం ఈశ్వరుణ్ణి పరిచ్ఛన్ను చేసి పెడతాడు ఈశ్వరుడు పరిచ్ఛిన్నుడు ఏకదేశ ఒక దేశానికి కట్టుబడిన వాడైపోతాడు ఈశ్వరుడు ఇప్పుడు ఈశ్వరుడు ఏకదేశానికి పరిచ్ఛ ఏకదేశానికి కట్టుబడిపోతే ఆ ఏకదేశంలో ఎండలు ఉంటే ఈశ్వరుడికి ఎండల సమస్య ఉంటుంది ఏకదేశంలో చలి ఎక్కువ ఉంటే ఈశ్వరుడికి చలి సమస్య ఉంటుంది ఉంటుందా ఉండదా లేకుండా ఇప్పుడు అలాస్కాలో దే వాడు దేవతలందరూ కూడా ఆ చర్మములు పశు చర్మములతో కప్పు కూడా ఉంటారు ఎందుకంటే ఇండియాలో దేవతలు ఎలా ఉంటారు సౌత్ ఇండియాలో దేవతలు ఎలా ఉంటారు అర్ధనగ్నంగా ఉంటారు పైభాగంలో కవర్లు ఎందుకంటే చెవట్లతోటి కాబట్టి ఏకదేశ కల్పన దేవతకి ఈశ్వరుడికి ఏకదేశ కల్పన పెద్ద సమస్య తర్వాత ఇంకోటి సంసారిత్వ కల్పన ఈశ్వరుడు సంసారి ఎందుకంటే ఏకదేశం పెట్టేశారంటే మీరు సంసారిత్వం కూడా కల్పించాలి సంసారిత్వం కల్పించడం అంటే ఏమిటి ఆయన ఒంటరిగా ఉండి ఇబ్బంది పడి ఎవడో అమ్మాయికి వెళ్ళేవాడు ఆ అమ్మాయితోటి మనసు తేడా మాట తేడా వచ్చి ఎక్కడికో వెళ్ళిపో ఇంకో అమ్మాయికి వెళ్ళాడు ఇదంతా ఇది ఈ సంసారం కాదండి ఇది ఈ సంసారిత్వము దేవుడికి పెట్టడం ఇంజతనే పురాణ వారాణాన్ని గురించి ఓ మహాత్ముడు రెండు పాయింట్లు చెప్పాడు అది వినగానే ఓ ఇది పురాణం యొక్క పరిస్థితి అని చక్కగా హృదయానికి హత్తికిపోయింది రెండే మాటలు చెప్పాడు పురాణంలో అతిశయోక్తి ప్రధానంగా ఉంటాయి లోకానువాద ప్రధానంగా ఉంటాయి పురాణం యొక్క లక్షణం ఇప్పుడు ఏదో పురాణంలో మహారాజు ఉన్నాడనుకోండి ఆ మహారాజు పదహారు కోట్ల సంవత్సరాలు రాజ్యం చేసేదంటాడు ఏ పదహారు కోట్ల సంవత్సరాల రాజ్యం చే అంటే దాని అర్థం ఏమిటి ఎక్కడ చూసినా అలాగే ఉంటుంది పదహారు కోట్ల సంవత్సరాలు రాజ్యం చేసేకే బాక్ హై తర్వాత ఈ మొత్తం భూమండలాన్ని అంతా ఏం అంటే అది పురాణం అతిశయోక్తి ప్రధానంగా ఉంటుంది ఆ మాట మనస్సుకి వచ్చేస్తే ఈ అర్కంఫర్టబుల్ ఈ రోడ్ హ్యావ్ ఏ ప్రాబ్లం నెంబర్ వన్ నెంబర్ టూ లోకానువాద ప్రధానంగా ఉంటుంది లోకల్ పురా లోకల్లో ఏవైతే మనకి అనుభవాలు ఉంటాయో ఇవి అనువాదం అనువాదం అంటే రీస్టేటింగ్ వాటిని మళ్ళీ అక్కడ స్టేట్ చేస్తారు ఇప్పుడు మీరు లోకల్లో చూస్తారు మహారాజుకి మంత్రికి చాలా కలిసిమెలిసి పనిచేస్తూ ఉంటారు కానీ అప్పుడప్పుడు మహారాజుకి మంత్రికి విరోధం వస్తుంది కలహం వస్తుంది అదేవిధంగా విష్ణువు చెప్పిన మాట వెళ్తూ బ్రహ్మ చక్కగా పనిచేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు బ్రహ్మ వ్యధివేషాలు వేసి విష్ణుతో కలహిస్తారు చూసారా మీరు లోకంలో ఎలా ఉంటుందో అది అక్కడ అనువాదం చేయబడుతుంది లోకంలో ఎలా ఉంటుంది సంసారిత్వం ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ సంసారిత్వం ఉంటుంది సంసారులుగా ఉంటారు మనుషులు సంసారులే ఉంటారు సుఖీ దుఃఖీ సుఖి అని అదుపుని ఎంతసేపు పట్టదు దుఃఖైపోతూ ఉంటుంది ముందు స్వామిజీ దీన్ని కొంచెం డ్రామాటిక్గా చెప్తారు సుఖీ దుఃఖీ సుఖీ కళాకారు సుఖీ దుఃఖీ దుఃఖీ దుఃఖీ దుఃఖీ సుఖీ దుఃఖీ సుఖీ దుఃఖీ అలా అలా ఉంటారు ఇది సంసారత్వం అలా ఉంటారు అంటే దుఃఖం ఎక్కువ సేవలా సాగుతూ అప్పుడప్పుడు సుఖీ అంటూ ఉంటుంది ఇది సంసారం సో ఈ సంసారత్వాన్ని మీరు అనువాదం చేసి దేవుణ్ణి ఎత్తి మీదకి వెళ్తే దేవుడు సంసార అయిపోర్చుంటాడు సంసారత్వ కల్పనాయా ఈశ్వర పరే పరహ అంటే పరమాత్మ పరమేశ్వరుడు పరమేశ్వరుడే సంసారి అని కల్పించినట్లు అయిపోతుంది కల్పించినట్లు అయిపోతుందంటున్నారు కల్పించినట్లు అయిపోవడం పరమేశ్వరుడే సంసారీ అని ఇప్పుడు ఈశ్వరుడికి పులుగు జవ్వాది కావాలి పులుగు జవ్వాది ఎవరికి కావాలండి ఈశ్వరుడికి కావాలి మీకు హౌ యూ నో పునుగు జవ్వాది ఈశ్వరుడికి కావాలని మీకు ఎలా తెలుసు అంటే ఈ లోకల్ కింగ్స్ ఉన్నారు చూడండి ఈ కింగ్స్ వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఈ చందనము పునుగు జవ్వాది ఇటువంటి సెంటర్స్ని ఎరో ఎరోమాటిక్ కింగ్స్ని వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఖాళీగా ఉన్నారు విశ్రాంతిగా ఉన్నారు ధనం ఉన్నది కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే లోకల్ కింగ్స్ వీటిని వాడుతుంటే ఎవడో కళ్ళు చూస్తాడు చూసి దేవుడికి దాన్ని పెడతాడు అంచేతనే పరస్య సంసారత్వం కల్పితం సార్ చాలా బాగా చెప్పాడు శంకర్ పూజ స్వామీజీ దీన్ని ఇదే ప్రిన్సిపుల్ని ఆయన ఒక భాషలో చెప్తారు ఆ స్పిరిట్ పట్టుకోవాలి ఆయన చెప్పేసి జనాలు నవ్వేసి కూకుంటారు నవ్వేసి లేచకపోతారు తప్ప కన్వే చేస్తున్న స్పిరిట్ పట్టుకోవాలి ఆయన ఏమంటారంటే ఈశ్వరుడు ఏకదేశం ఏకదేశి అయితే ఏకదేశి ఒక చోట ఉండేవాడైతే ఆయన కూడా దోమతేరం ఏదో పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ దోమలు ఆయన్ని కూడా కొడతాయి అంటే అంటే సంసారకుండే ఇబ్బందులు ఈశ్వరుడికి కూడా ఉంటాయి పరస్సు కల్పితం అదే అత అత అంటే పూర్వపక్షం అనమాట అలా కాకపోతే ఏకదేశ పరస్య ఘటకరకాశవత్ చూడండి ఒకదానికి మరి ఒకదాని ఉపాధి సంబంధం చేత ఏకదేశము ఉండొచ్చు తప్పేమీ లేదు యథ ఘటకరకా కుండ కమండలము ఇలా కరకము కమండలమా కమండలం అనే రాసిన కుండ కమండలము ఇలాంటివివో ఉంటాయి ఇప్పుడు కుండలో ఆకాశం ఉంటుంది కుండలో ఆకాశము ఏకదేశమా కాదా సహజంగా ఆకాశం ఏకదేశం కాదు ఏకదేశం అంటే ఒక స్థానానికి పరిమితమైనది కాదు సకల స్థానంలో ఆకాశం ముందే ఉంటాయి ఏదో ఒక పర్టికులర్ స్థానానికి పరిమితంగా ఉండదు సర్వమును వ్యాపించి ఉంటుంది కానీ ఆకాశానికి ఘటాకాశము అని ఒక ఏకవేశత్వం వచ్చింది కదా దాంట్లో విరోధం ఏమున్నది కర కనకాశము అంటే కమండలంలో ఉన్న ఆకాశము దానికి మరో ఏకదేశం వచ్చింది విరోధం ఏం లేదు అలాగే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అయినప్పటికీ వైకుంఠంలో ఉంటాడు వైకుంఠంలో ఉండేవాడైనప్పటికీ ఓ బిల్డింగ్లో ఉంటాడు అని ఘట ఆకాశానికి ఘటాకాశ ఆ బిల్డింగ్ ఉపాధిని బట్టి చెప్పా ఆ రకంగా ఏకదేశన్ని మనం చెప్పవచ్చు తప్పేముంది ఈశ్వరుడికి ఏకదేశత్వం చెప్పడంలో ఉపాధిని బట్టి వస్తుందండి స్వతహాగా ఉండదు ఉపాధిని బట్టి వస్తుంది అంటే ఏమిటనమాట సర్వవ్యాపకుడు అంటాము ఏకదేశిని కూడా ఈ భేదాభేదవాదం నాటికి ఏం సమస్య ఉంది పరస్య పరోపాధికృత ఏకదేశ పరస్య అంటే అన్యస్య అన్యోపాధికృత ఏకదేశ అన్యము రెండు ఉన్నప్పుడు అన్యమో నియమో ఉంటారు భాష సంస్కృత భాషలో ప్రయోగాలు అలా ఉంటాయి అన్యమోన్యము అంటే ఒకటే రెండు సో అన్యమునకు అన్యము యొక్క ఉపాధి చేత ఏకదేశము సిద్ధమవుతుంది దాంట్లో ఏమీ సిద్ధిస్తుంది ఆకాశమునకు ఘటాన్ని బట్టే ఏకదేశత్వం వచ్చినట్టుగా అదేవిధంగా ఈశ్వరునికి ఏకదేశత్వం రావటంలో అభ్యంతరం ఏముంటుంది అంటావేమో నా అది అంగీకారము పాదు తదా తత్ర వివేకినా పరమాత్మైకేషక్ సంవ్యవహార భాగి బుద్ధిరుత్పద్యతే అది దాని మీద దానికి సిద్ధాంతం ఈ వాక్యాలు అలా ఉన్నాయి చూడండి ఓపికగా వాటిని వ్యవస్థ చేయాల్సి ఉంటుంది అది అంగీకారం కాదు ఎందుకంటే అలా అంగీకరించినట్లయితే అంటే ఏకదేశము ఔపాధికమైన ఏకదేశము ఉపాధిని బట్టి వచ్చిన ఏకదేశము అని అంగీకరించినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే తదినయ విజ్ఞానాత్మ అనేది కాబట్టి సో అప్పుడేమవుతుందంటే పరమాత్మకమునందరమాకమునందరమాత్మైక పృథక్ సంవ్యవహారభా బుద్ధిరుత్ప ఏకదేశపక్షే పరస్ వివేకవత తదఖండబుద్ధిభాజా తదేకదేశ పృథక్ భూత వ్యవహారాలంబనమితి నైవ బుద్ధి జాయతే ఔపాధిక్య స్ఫటిక లౌహిత్యాత్వత్ మిథ్యాత్వాత్ ఇది ఉత్తరమాణ అది ఆనందగిరి భాష్యకారుల వాక్యాన్ని ఆనందగిరి ఆ సెటిల్ చేశాడు అర్థం అవుతుంది బాగానే ఉంది అయినా తెలుగులో దీన్నంతనే పరిష్కారం చేసి పెట్టు కూర్చున్నాం కనుక ఒకసారి నేను తెలుగు పుస్తకాన్ని వెరిఫై చేసుకున్నాను నూట ఓకే పూర్వపక్షం అవివే సో నచ్చరవస్య పరమాత్మన అసంస ఓకే త్ర ఓకే అథ పరోపాధికృత ఏకదేశరకరకాద్యాకాశవత్ అంటే నేనింకా ఆ పాత్రలో దాన్ని పూర్వపక్షం సిద్ధాంతం కింద న తదా తత్ర అలా పెడితే నక్కర్లేదు నతదా తత్ర వివేకినాం పరమాత్మైకదేశం పృథక్ సంవ్యవహార భాగి బుద్ధి ఉత్పద్యతే బుద్ధి నా ఉత్పద్యతే అని అర్థం బుద్ధి నా ఉత్పద్యతే ఆ నా తీసుకెళ్లి ఉత్పద్యత దగ్గర పెట్టుకోవాలి మంచిదే తెలుగులో ఏమని రాశామంటే ఆకాశము నిరవయవమే అయినను ఘటకము ఘటము కరకము మొదలైన ఉపాధులను బట్టి ఘటాకాశము కరకాశము మొదలు భేదములు వచ్చును అదేవిధముగా ఇతరముగు ఉపాధిని బట్టి పరమాత్మయందు భాగము ఘటిల్లును భాగము అంటే ఏకదశము ఓ పార్ట్ అంటే అర్థం ఏంటో తెలిసిన జీవుడు పరమాత్మయందు భాగమవుతాడు పరమా అంశాంశి భావాన్ని చర్చిస్తూ ఉన్నాం మనం అంశి పరమాత్మ ఆ పరమాత్మలో ఓ పార్ట్ జీవుడు అవుతాడు అలా అవడంలో అభ్యంతరమే ఉంది ఆకాశంలో ఘటాకాశము ఓ పార్టీ కింద ఉండడంలో అభ్యంతరమే ఉన్నది ఘటాకాశము ఘటోపాధిని బట్టి ఆకాశం నుంచి విడి సపరేట్గా ఉంటూనే ఆకాశంలో భాగమై ఉంటుంది ఆ రకంగా జీవుడు ఏకదేశ పరమాత్మయంలో ఏకదేశమై ఉంటాడు అంటే పరమాత్మ పొట్టలో ఎక్కడో మూల విడి జీవుడు ఉంటాడు అనమాట ఏకదేశంలో ఉంటాడు పరమాత్మయంలో అలా చెప్పుకోవచ్చు అన్నట్లయితే అప్పుడు వివేకము గలవారలు జీవుడు పరమాత్మయందు ఆయన యొక్క భాగమై భేదపూర్వమునగు హృదపూర్వకముగు కర్తృత్వభోక్తృత్వమునకు వ్యవహారమునకు యోగ్యుడై ఉన్నాడు అని భావించరు అది సంఘటన నాకు తెలిసింది ఐ కుడ్ గెట్ ఇట్ ఇప్పుడు నేను దాన్ని ఓపికగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఇప్పుడు ఘటాకాశము మహాకాశము తీసుకోండి ఘటాకాశము వాస్తవంగా మహాకాశం కంటే భిన్నంగా లేదు అని వివేకవంతులు దర్శిస్తారు వివేకవంతులు ఇదిగో ఘటాకాశము మహాకాశం నుంచి విడిపోయి ఉంది అని దర్శించరు వివేకవంతులు ఎలా దర్శిస్తారు వాస్తవముగా ఘటాకాశం మహాకాశము కంటే సపరేట్గా ఒక భాగముగా విడిగా లేదు అని దర్శిస్తారు కాబట్టివేకవంతులకు అంటే వివేకవంతులు అంటే ఎవరు ఉపాధికృతమైనటువంటి భేదము కల్పితము అని దర్శించేవారు వారు వివేకవంతులు ఉంటాయి ఈ ఘటమనేది ఆకాశంలో పరిచ్ఛేదాన్ని కల్పించగయా కలిగించదు అందుకే మనం అజ్ఞానం చేత ఘటము ఆకాశాన్ని ముక్క చేసి సపరేట్ చేసిందని మనం అజ్ఞానం చేత అనుకోవాలి తప్ప తెలివితేటలుండి వివిక్తంగా చూడటం చేతనైతే ఆకాశము మొక్క కాలేదు ఘటాకాశం అనేది సపరేట్గా ఏదీ లేదు మహాకాశమే ఉంది అని వివేకవంతులు దర్శిస్తారు కాబట్టి నువ్వు చెప్పినటువంటి వ్యవస్థ ఏమిటా వ్యవస్థ మహాకాశములో ఘటోపాధిని బట్టి ఘటాకాశం భాగము ఘటిల్లును సంభవము అనే వ్యవస్థ ఏదైతే కలదో ఇది వివేకవంతుల దృష్టిలో ఉండదు వ్యవస్థ అవివేకవంతుల దృష్టిలో ఉంటుంది అజ్ఞానుల యొక్క దృష్టికోణాన్ని బట్టి నువ్వు చెప్పినటువంటి అంశాంశి భావము కుదురుతుంది అజ్ఞాని యొక్క దృష్టికోణాన్ని బట్టి అంటే పరమాత్మ అంశి జీవుడు అంశ అంశకి అంశకి కలిసి ఉండడము ఉంటుంది అంశాంశి భావాన్ని బట్టి అట్ ది సేమ్ టైం విడిగా ఉండడము ఉంటుంది అనే దృష్టి అవివేకులకు అవివేకుల దృష్టిలో ఆ రకమైన భేదాభేదము ఘటిల్లుతుంది వివేకవంతులకి మాత్రము ఎన్నడూ అటువంటి దృష్టి కలగదు వివేకవంతులు ఎన్నడూ కూడా ఇదిగో ఘటాకాశము మహాకాశం కంటే మేరే ఉంది అని అనుకోరు అదేవిధంగా ఇదిగో జీవుడు చైతన్యస్వరూపుడే కానీ పరిచ్ఛిన్నుడు దేహాదులను బట్టి పరిచ్ఛిన్నవం వచ్చింది కర్తృత్వ భోక్తృత్వాలను బట్టి ఓ చిన్న ముక్క ఈ జీవుడు ఆ పరమాత్మ కంట వేరేమీ ఉన్నాడు అని వివేకవంతులు అనుకోండి అదే ఆ వాక్యం సదా తత్ర సదా అంటే ఆ ఉపాధిని బట్టి అంశాంశ భావం వచ్చిందని అన్నప్పుడు త్ర అంటే ఆ జీవాత్మ ఎందు వివేకవంతులకు ఇదిగో ఈ జీవాత్మ పరమాత్మ యొక్క ఏకదేశము పరమాత్మ యొక్క ఒక భాగము పైగా ఒక భాగమే కాకుండా పృథక్ సంవ్యవహార భా దానికే కర్తృత్వభోక్తృత్వాలను రాశాను విడిగా ఒక వ్యవస్ వ్యవహారమునకు యోగ్యుడు ఇదిగో వీడి జీవుడు వీడు కర్త వీడు భోక్త పరమాత్మ కంటే సపరేట్గా విడిపోయి ఉన్నాడు కానీ అట్ ది సేమ్ టైం పరమాత్మలో అంశ అయి ఉన్నాడు అని ఆ పృథక్ సంవ్యవహారం అంటే సపరేట్గా మాట్లాడడం జీవాత్మ పరమాత్మ కంటే భిన్నంగా ఉందనేటువంటి మాట్లాడటము ఇది వివేకవంతుల దృష్టిలో అది ఉండదు పోల్ వివేకవంతులకు లేకపోతేనే అజ్ఞానులకు ఉంటుందంటే అజ్ఞానులకు ఉంటుందంటే నువ్వు అడ్డు పెట్టుకోవు ఉంటుందంటే అడ్డు పెట్టుకోవు ఎందుకంటే అజ్ఞాన జో హోతాయి ఓ అసలు మీద హోతాయి అజ్ఞా ఇప్పుడు ఆకాశము నీలంగా ఉంటుంది అయ్యా ఆకాశము నీలంగా ఉండదండి అంటే వివేకవంతులకు ఉండదండి కానీ అజ్ఞానులకు ఉంటుంది ఆ సరే అయితే అటుకు అజ్ఞానులకు ఉంటుందంటే మాకేమో అభ్యంతరం మేమనే మాట కూడా అదే ఇప్పుడు దీని మీద ఓ పూర్వపక్షం అవి మీకు ఆ వాక్యం అర్థమైందండి తెలిసిందండి అవివేకినాన్ వివేకినాంచ ఉపచరితా బుద్ధి దృష్టేతి చే అంటే కోళ్ళండి వివేకవంతులకు లేకపోవచ్చు వివేకం లేని వాళ్ళకే ఉంటుంది అయితే ఇప్పుడు వివేకవంతుల యొక్క బుద్ధి యథార్థ బుద్ధి వివేకము లేని వారి బుద్ధి గౌణీ బుద్ధి ఉపచరిత ఉపచారహ అంటే గౌణము అంటే ఇప్పుడు గౌణీబుద్ధి అన్న ఇది ఒక పెద్ద మోసం ఇది ఈ గౌణీబుద్ధి అనేది పెద్ద మోసం గౌణీబుద్ధి అని భేదాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు ఇది ఎలాగో చెప్తా చూడండి సింహో మానవకహ అని ఒక వాక్యం ఉన్నది దీన్ని గౌణము అంటారు సింహో మానవకహ ఈ బ్రహ్మచారి మానవ కహ అంటే బ్రహ్మచారి వీడు సింహం అండి అంటారు ఈ బ్రహ్మచారి సింహమే అలాంటి ప్రయోగాలు ఉంటాయిగా వాడు పెద్ద పులండి అంట వాడు పెద్ద పుల్లండి అంటే వాడు పెద్ద పులండి అనే మాట అనేవాడు పెద్ద పులికి మనిషికి తేడా తెలిసినవాడా తెలియనివాడా మీరు చెప్పండి తెలిసినవాడే పెద్ద పులికి మనిషికి తేడా తెలిసినవాడే పెద్దపులకి మనిషికి తేడా తెలిసి కూడా మరి మనిషిని పట్టుకుని పెద్దపులండి అని ఎందుకు అంటున్నాడు ఎందుకంటున్నాడు మమ్మల్ని చిన్నప్పుడు ఏ మూడెకరు కోతులు రా వీళ్ళు అనేవారు పెద్దలు ఏ మూడెకరు కోతులు వస్తున్నాయి రాగిపోతుంటే కోతులు వస్తున్నాయి అంటే కోతికి మనిషికి తేడా తెలియదు అనుకోవాలా మనం వాళ్ళకి ఆయనకి కోతికి మనిషికి తేడా తెలీదు అనా అబ్బాయే కాదండి ఆయనకి కోతికి మనిషికి తేడా చక్కగా తెలుసు మరి మనిషిని పట్టుకుని కోతిని ఎందుకన్నారు అంటే కోతి అల్లరి చేస్తుంది కోతి యొక్క స్వభావము అల్లరి అది దాని స్వభావం అది అలాగే వీడు కూడా అల్లరి పిల్లాడు కనుక వీడిని కోతి కాబట్టి గుణం అల్లరి అనే గుణాన్ని బట్టి వీడే కోతి అని దాన్ని వీడే కోతి అంటే గౌణమైన ప్రయోగం అది గౌణ బుద్ధి ఏమండి వివేకవంతులకు వివేకవంతులకు కూడా గౌణబుద్ధి ఉండొచ్చు కాబట్టి గౌణ బుద్ధిని తిరస్కరించాల్సిన అవసరం లేదు ఎందుకంటే గౌణ బుద్ధిలో మూలమునందు అజ్ఞానం లేదు జ్ఞానమే ఉంది ఇప్పుడు మనిషికి కోతికి ఉండే తేడా తెలిసిన వాడన్నాడా తెలియనివాడన్నాడా తెలిసినవాడే అంటున్నాడు మిమ్మల్ని అడిగితే మీరు వెంటనే తెలిసే అన్నాడన్నారు కదా కాబట్టి మూలంలో అజ్ఞానం ఉందా జ్ఞానం ఉందా జ్ఞానమే ఉంది అజ్ఞానమేం లేదు సరిగ్గా అదేవిధంగా ఈశ్వరుని యొక్క అంశ జీవుడు ఈ జీవుడు ఈశ్వరుని కంటే భిన్నంగా ఉన్నాడు అనేది ఆ భేద అది గౌణము అని పూర్వపక్ష అంటాడు అది పూర్వపక్ష గౌణం అది అంటే వాస్తవంగా ఆత్మచైతన్యములందు కర్తృత్వం లేకున్నా కర్తృత్వాన్ని న్యాయబద్ధంగా వివేక వివేకము తెలిసి కూడా ఆ జీవాత్మ చైతన్యమునందు కర్తృత్వాన్ని ఆరోపిస్తాము కాబట్టి ఆత్మచైతన్యము కర్త అనేది వివేకము లేని బుద్ధి కాదది అవివేక బుద్ధి కాదది గౌణబుద్ధి అని మీమాంసకుల యొక్క సిద్ధాంతం ఇది భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయ భాష్యంలో కొంచెం వివరంగా ఉంది ఇక్కడ తెలుగులో అవివేకినాం వివేకినాంచ ఉపచరితా బుద్ధిని దృష్ట ఇప్పుడు తేడా తెలియని వాడు ఏమంటాడు తేడా తెలియనివాడు ఇదే అదే అనే తేడా తెలియనివాడు ఇదే అదే అని భ్రమపడతాడు తేడా తెలిసిన వాడు కూడా ఇదే అది అనే గౌణ బేస్గా ప్రయోగాన్ని చేస్తాడు కాబట్టి గౌణబుద్ధి కనపడితే ఆ గౌణబ బుద్ధిని బట్టి డ డైరెక్ట్గా వీడు అవివేకి అని మీరు నిర్ధారించాల్సినటువంటి అవసరం లేదు వాడు వివేకము తెలిసి కూడా వివేకము ఉండి కూడా గౌణ చేస్తూ ఉండి కదా అని ఆర్గ్యుమెంట్ మరి గృహదార్మిక భాష్యం అంటే కొంచెం ఇలాగే ఉంటుంది శాస్త్రీయమైనటువంటి ప్రణాళికతో సాగుతో ఉంటుంది మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది ఓకే ఎండకి ఓపిక పట్టాలి దీనికి ఓపికపట్టాలి ఎనివే సో ఇప్పుడు ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఆత్మ కర్త భోక్త అవునా కదా అదే ఆర్గ్యుమెంట్ ఆత్మ కర్తా భోక్త అవును అంటే పరమాత్మ కంటే సపరేట్ అయిపోతుంది ఎందుకంటే పరమాత్మ సంసారి కర్తా భోక్త అంటే సంసారి అర్థం వీడు సుఖీ దుఃఖీ అయిపోతాడు కాబట్టి సంసారి కాబట్టి ఇప్పుడు ఆత్మ కర్ కర్త చెప్తే భోక్త చెప్పినట్టే కాబట్టి కర్త నేను తీసుకుంటున్నా ఆత్మ కర్త అనేది బుద్ధియా లేక గౌణబుద్ధియా ఇది ఇది నేను చర్చిస్తున్నది అది మీమాంసుకులు ఏమంటారంటే ఆత్మకర్త అనేది బుద్ధి కాదు గౌణబుద్ధి అంటారు ఎందుకంటే ఈ గౌణబుద్ధి జ్ఞానము గలవాడు ప్రయోగించేటువంటి గౌణ ప్రయోగము ఏమీ తెలియని వాడు ప్రయోగించేటువంటి అభేద ప్రయోగాల్ని పోలి ఉంటుంది ఇప్పుడు మీకు రెండు ప్రయోగాలు చూపిస్తా వీడు ఈ బ్రహ్మచారి పులి అని ఒక ప్రయోగం ఇది పాము అని ఇంకో ప్రయోగం రజుసత్వ ధ్రాతి ఈ రెండింటిలో మొదటి ప్రయోగంలో బ్రహ్మచ మనిషికి పులికి తేడా తెలిసిన ప్రయోగమా తెలియని ప్రయోగమా తెలిసిన ప్రయోగం రెండో ప్రయోగంలో త్రాడుకి పాముకి తేడా తెలిసిన ప్రయోగమా తెలియని ప్రయోగమా తెలియని ప్రయోగం చూసారా ఎంత తేడా ఉందావు కాబట్టి వీడు పులి అనేది గౌణ ప్రయోగం ఇది పాము అనేది కేవలము అజ్ఞానం చేయడం వచ్చిన ప్రయోగం ప్రయోగం ఓకే ఇప్పుడు ఆత్మకర్త అని అనుంది కర్త అన్నారంటే సంసారం అయిపోతుంది ఆత్మ ఆత్మకర్త అనే మాట ఇది గౌణమా అజ్ఞానమా అని ప్రశ్న మీమాంసుకులు ఏమంటారంటే ఆత్మకర్త అనేది అజ్ఞానం కాదని గౌణము అంటారు ఎందుకంటే మీకు గౌణ ప్రయోగము జ్ఞానమూలకంగా ఉంటుంది గౌణ ప్రయోగం జ్ఞానమూలకమైన గౌణ ప్రయోగము అజ్ఞానమూలకమైనటువంటి ప్రయోగము ఒకే రూపంలో కనపడతాయి ఇది పాము అనే ప్రయోగం అజ్ఞానమూలకం వీడు పులి అనే ప్రయోగము అజ్ఞానమూలకం కాదు అది జ్ఞానమూలకం ఇప్పుడు ఆ వాక్యం చూడండి మీరు మీకు స్పష్టంగా తెలుస్తుంది అందాము వివే అవివేకినా బుద్ధి దృష్ట వివేకము లేని వారికి ఒకదానిని మరొక దానితో కలగాపులగము చేసి చూచుట అనుభవంలో ఉన్నది అది ఫస్ట్ పాయింట్ అవివేకినాన్ బుద్ధి దృష్ట చా వివేక జ్ఞానము గలవారికి కూడా ఉపచరితా బుద్ధి దృష్ట రెండింటినీ కలగాపులకం చేసి తెలిసియే చేసే ప్రయోగము ఉంటుంది కలగాపులకం చేసేయటం అంటే ఒకదానికి మరొకదానికి తేడా తెలియని విధంగా మిక్సీ చేసేయటం మిక్సింగ్ అప్ మిక్స్ కాదు మిక్సింగ్ అప్ మిక్సప్ మిక్సప్ వేరు మిక్స్ వేరు మిక్స్ అంటే పిండిను పంచదార కలుపుకోవడం దాన్ని మిక్సింగ్ అంటారు మిక్సీ అని కదండి మిక్సీ అంటే మిక్సీ చేసేది దాంట్లో అజ్ఞానం ఏముంటుంది అదంతా జ్ఞానపూర్వకంగానే చేస్తారు మనవాళ్ళు మిక్సప్ అంటే ఏమిటో తెలుసిన త్రాడు చూసి పావు అనుకోవడం దాన్ని మిక్సప్ అంటారు వాడు మిక్ ఇంగ్లీష్లో కాబట్టి వివేకవంతులు కలగాపులగం చేసి పెట్టాడు వీడు పులి అన్నప్పుడు మనిషిని పులిని కలగాపులగం చేశాడు వివేకవంతుడు వివేకవంతుడు దాన్ని ఉపచరిత అంటే గౌణీ బుద్ధవుతుంది అవివేకి ఇదివర పాముని భయపడ్డాడు వాడు త్రాడుని పావుని కలగాపులగం వాడు చేశాడు అది అది కూడా పాము కానిదాన్ని పాము అన్నట్టే పులి కానిదాన్ని పులి అన్నాడా లేడా కాబట్టి పులి కానిదాన్ని నేను ఒకటే రిపీట్ చేస్తున్నాను మీకు బాగా తెలియడం కోసం పులి కానిదాన్ని పులి అన్నాడు పాము కానిదాన్ని పాము అన్నాడు రెండు ఒకటే అని మీరు అనకూడదుగా పులి కానిదాన్ని పులి తెలిసి అన్నాడు పులి కాదని తెలిసి పులి అన్నాడు పాము కాదని తెలియక పాము అన్నాడు కాబట్టి ఆత్మకర్త అనేది పులి కానిది పులి అన్నట్టు గౌణీబుద్ధియా లేక పాము కానిది పాము అన్నట్టు అజ్ఞానబుద్ధియా అనే శంక వస్తే అజ్ఞానబుద్ధి కాది గౌణీబుద్ధి అని మీమాంసకుల యొక్క పూర్వపక్షం తెలిసిందండి నా అది సరికాదు ఎందుకంటే ఈ ఆ తేడాయే చెప్తున్నాడు అవివేకినా ఇబుద్ధిత్వా వివేకం గలవాడు గౌణీ బుద్ధిని ప్రయోగించటం సందర్భంగా ఉంటుంది కానీ అవివేకి ఆత్మస్వరూపానికి ఆత్మస్వరూపము అకర్తృ అభోక్తృ కర్తృత్వ భోక్తృత్వ విశిష్టమైనటువంటి జీవభావము కలదు ఈ రెండింటికీ ఉండే తేడా తెలి అవివేకి ఆ అవివేకి యొక్క దృష్టి గౌణీబుద్ధి కాదు అది మిథ్యాబుద్ధి మిథ్యాబుద్ధి అంటే ఎక్కడ తెలిసినా అండి భ్రమపూర్వకమైన బుద్ధి అని అర్థం అజ్ఞానము అని అర్థం మిథ్యాబుద్ధి అని ఇక్కడన్నారు బ్రహ్మసూత్ర భాష్యంలో మిథ్యా జ్ఞానము అన్నారు బుద్ధి అన్నా ఒకటే కదా సో అహమిదం అమేధమిది నైసర్గికోయం లోక వ్యవహార అహం ఇదం విడివిడిగా ఉంటే వాటిని కలగాబలగనని చేసేసి సో మిథ్యా జ్ఞాన నిమిత్త అలా ఎలా కలగాప్రో ఏం చేశాడు గౌణ జ్ఞానం చేత కలగా ప్రోగేం చేశాడా లేదు మిథ్యా జ్ఞానం చేతనే అలాగా కలిపేస్తున్నాడు కాబట్టి అవివేకుల యొక్క బుద్ధి గౌణీ బుద్ధి కాదది మిథ్యాబుద్ధి వివేకినాంచ సంవ్యవహార మాత్రాలబనార్థవాత్ ఇది ఇప్పుడు మీకు నేను చెప్తాను చూడండి అజ్ఞాని ఇది పాము అన్నాడు అజ్ఞాని యొక్క బుద్ధి ఇది పాము అనే బుద్ధి అది మిథ్యా బుద్ధి ఏమండి వివేకవంతులు వీడు పులి వివేకము వీడు పులి సింహమానవక వీడు పులి అనండి సింహమానండి ఏదైనా వీడు పులి అన్నప్పుడు అది వివేకపూర్వకంగా తేడా తెలిసి పులి అన్నాడు ఎందుకన్నట్టు పులి కాదని తెలుస్తూ ఉండగా పులికి మనిషికి తేడా తెలిసి కూడా పులి అనేందుకు అనాలి తేడా తెలిసినప్పుడు పులి అనకూడదు ఇప్పుడు మనిషి పులు అనకూడదు కదా కానీ మీరు అంటున్నాడే అంటే ఉనికి సంవ్యవహార మాత్ర ఉల్కే ఒక వ్యవహారమును మాత్రమే ఆలంబనంగా చేసుకుని అటువంటి గౌణీ ప్రయోగాన్ని వివేకవంతులు చేస్తారు ఏమిటి ఆ వ్యవహారము పులికి ఒక గుణం ఉన్నది ఏమిటి శౌర్యము పులి యొక్క గుణం ఈ కుర్రవాడు కూడా శూరుడు వీడియందు కూడా ఆ శౌర్యము గలదు కాబట్టి ఈ పిల్లవాడు పులి ఎంతటి సూరమో అంతటి సూర్యుడు అనే ఒక వ్యవహారం ఒక ఒక విషయాన్ని కన్వే చేయటం కోసం అలా చెప్పారు వివేకవంతులు వేరే ఇది పాము అని భయపడ్డవాడు వాడు వ్యవహారం కోసం పాముని భయపడలేదు అజ్ఞానం చేత పాముని భయపడ్డాడు కాబట్టి వీడు పులి అని చెప్పినట్టుగా జీవాత్మ ఈశ్వరుడు కంటే భిన్నంగా ఉన్నాడు అని చెప్పేది గౌణీ బుద్ధి కాదు వివేకవంతుల యొక్క గౌనీ బుద్ధి కాదు అజ్ఞానుల యొక్క మిథ్యాబుద్ధి మాత్రమే తెలుగులో కొంత దీన్ని నేను జాగ్రత్తగా ఓపికగా రాసిపెట్టాను చూద్దాము వివేకము గలవారులకు కూడా గౌణీ బుద్ధి ఆ గౌనీ బుద్ధిని నేను తెలుగులో వివరించాను తనకు పరబ్రహ్మకు భేదము లేదని తెలుస్తూ ఉన్నా ఉపాధిని బట్టి భేదము ఉన్నట్లుగా కర్తయ్యై భోక్తయై వ్యవహరించుట అది గౌణీబుద్ధి ఉండుట లోకములో ప్రసిద్ధమే నిశిత ఉపాధితోడి సంసర్గమే గుణము అన్న గుణం చెప్పాలి కదా గుణం చెప్పాలి ఎందుకంటే గౌణీబుద్ధి అంటే వీడు పులి అన్నప్పుడు శౌర్యము గుణం చెప్పాలి ఇక్కడ గౌణీ బుద్ధికి గుణం ఏమిటంటే ఉపాధి సంసర్గమే గుణం ఇక్కడ ఆ ఉపాధి సంసర్గాన్ని బట్టి కర్తృత్వ భోక్తృత్వాలు వచ్చాయి ఏమంటే మీరు కర్త భోక్త నేను కర్తలోని మీరు అన్నారు ఇది ఈ పాయింట్ గీత విస్తారంగా వచ్చింది నేను కర్తలోని మీరు అన్నారు నేను కర్తలోని మీరు అన్నప్పుడు మీరు జాగ్రత్తగా వినండి నేను రెండు ప్రశ్నలు జాగ్రత్త చేస్తున్నాను నేను కర్తలోని మీరు అన్నారు కదా నేను దేహము మనస్సు నేను కాను కానీ దేహము మనస్సు కేవలము ఉపాధులు మాత్రమే ఆ ఉపాధులని బట్టి వచ్చిన కర్తృత్వాన్ని నాపై ఆరోపించుకుని నేను కర్తనంటున్నాను అనియా లేక అంటే అది వివేకపూర్వకమైన గౌణిబుద్ధి అవుతుంది అనియా లేక దేహము మనస్సు నేనే అని భ్రమపడి నా ఎందు కర్తృత్వాన్ని భావన చేసి నేను వ్యవహరిస్తున్నానా ఏది నడుస్తోందో చెప్పండి రెండోది నడుస్తాను మొదటిది నడవట్లేదుగా కాబట్టి తన ఎందులేని మానవుకుని ఎందులేని సింహత్వాన్ని తెలిసి కూడా ఆరోపించినట్టుగా తన ఎందులేని కర్తృత్వాన్ని తెలిసి కూడా ఉపాధిని బట్టి వచ్చిన కర్తృత్వం మాత్రమే ఆరోపించి మీరు వ్యవహరిస్తున్నారా అలా వ్యవహరించట్లేదు మీకు మీరు దేహేంద్రియములు కాదని తెలియక నేను ఆ కర్తృ ఆత్మస్వరూపమని తెలియక అజ్ఞానం చేత కర్తృత్వాన్ని నెత్తిని పెట్టుకుని వ్యవహరిస్తూ మిథ్యాబుద్ధిని పట్టుకుని గౌణీ బుద్ధిని అంటారేమండి అది సరికాదు అది వ్యవస్థ ఇప్పుడు ఇంకో దృష్టాంతం యథా విష్ణోరక్త ఆకాశ ఇది వివేకినామీ కదాచిత్ రతాచ ఆకాశస్ సంవ్యవహారమాత్రలంబనా ప్రతిపద్య పరమాథ కృష్ణోరక్ ఆకాశ భవితుమర్హతి ఇప్పుడు ఒకప్పుడు ఒకప్పుడు ఏమవుతుందంటే అవివేకులు ఏమని అంటారో వివేకులు కూడా అదే అంటారు అవివేకులు ఏమంటారు ఆకాశము నల్లగా ఉంది ఎర్రగా ఉంది అంటారు అవివేకులు వాళ్ళకి స్పేసిక్ కలర్ అనేది ఉండదు అని తెలియదు ఆ సంగతి తెలియదు అవివేకులు అలాగే ఉంటారు ఆకాశం నల్లగా ఉంది అంటారు ఆకాశం నల్లగా ఉండదు మేఘాలు నల్లగా ఉంటాయి ఆ మేఘాల యొక్క నల్లధనాన్ని ఆకాశానికి అంటగడతాడు ఎవరో అవివేకి అవివేకి వాడికి తెలీదు తేడా అయినా వాడేమంటాడు ఆకాశము నల్లగా ఉన్నది అంటాడు వివేకికి తెలుసు ఆకాశము స్పేస్కి కలర్ ఉండదు రంగులేమీ ఉండవు స్పేస్కి ఆ రంగు ఆకా ఆకాశంది కాదు అది మేఘముల యొక్క రంగు తప్ప ఆకాశానికి రంగు ఉండదు నలుపు ఎరుపు అంటే ఆ సూర్యకిరణాలు పరావర్తనం చెంది అలా ఎర్రగా కనపడుతుంది తప్ప రెడ్ కలరు రిఫ్లెక్ట్ అవుతుంది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఏదో వచ్చే రెడ్ కలర్ వస్తుంది మిగతా కలర్స్కి రాదు ఎక్స్ట్రీమ్ ఉంటుంది రెడ్ విఆర్లో అంటే దాని వేవ్లెంట్ ఫ్రీక్వెన్సీని బట్టి అది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఏదో అయ్యి మొత్తానికి రెడ్గా కనపడుతుంది మిగతా కలర్స్ పోతాయి అవతలకి అని మనకు కనపడవు ఆ కారణంగా ఎర్రగా ఉంటుంది తప్ప అక్కడ ఆకాశమునకు ఎరుపు ఉండదు అని తెలుసు వివేకవంతుడికి ఇది అవివేకి వివేకి తేడా తెలుసు అవివేక్ ఏమన్నాడు ఆకాశము ఎర్రగా ఉన్నది అన్నాడు వివేక్ ఏమన్నాడు ఆకాశము ఎర్రగా ఉన్నది అన్నాడు ఇద్దరు ఒకే మాట అన్నారు కానీ ఇద్దరు అన్న ఒకే మాట వెనకాలండే జ్ఞానం మాత్రం సమానంగా అజ్ఞాని మాట్లాడినట్టే జ్ఞాని కూడా మాట్లాడలేడు ఆకాశం ఎర్రగా ఉంది అని వివేకి మాట్లాడాడు అలా ఎందుకు మాట్లాడాడంటే కేవలం వ్యవహారంలో సంవ్యవహారం మాత్ర ఆలంబనం దే ఒకదాన్ని ఆలంబనంగా చేసుకుని మాట్లాడాడు ఏమిటి ఆలంబనము ఒక ఒక ఒపీనియన్ని లేకపోతే ఒక కమ్యూనికేషన్ కోసం అటువేవి ఎరగా ఉందని చూడబోయని ఏదో ఒక సంవ్యవహారం అంటే అన్నప్పుడు ఆకాశంలో రంగు ఉండదని తెలియని సంగతి సత్యం కూడా తెలియని నీవేం ఫిజిక్స్ ప్రొఫెసర్ అయ్యా అని అంటారా మీరు అంటు ఎందుకంటే ఆయన మాటవలసగా అన్నాడు బాధ్యతో అన్నాడు బాధ్యతతో ఈ సమస్యలు నేను ఎందుకు చెప్పడమని ఉంటే ఆకాశమరగా ఉందని మాటవలసగా అన్నాడు అంతే కాబట్టి అవివేకి అన్న మాటకి అవివేక్ యొక్క బుద్ధికి అవివేకి చేసే ప్రయోగానికి ఆ బుద్ధిని బట్టి చేసే ప్రయోగానికి వివేకి యొక్క బుద్ధికి ఆ బట్టి చేసే ప్రయోగానికి తేడా ఉందా లేదా తేడా ఉంది ఇప్పుడు మహాత్ముడు ఉంటాడు ఆ మహాత్ముణ్ణి ఏమన్నా ఈ ఆశ్రమం అంతా ఎవరదండి అని అంత అది అడిగారనుకోండి నా అదే అంటే నా ఆశ్రమం ఏ అంటే ఆయనకి అహం అమా అహంకారము ముఖాలాలు అర్థం కాదు అహంకారమ ముకాలాలు ఉన్నవాడిని ఇది ఎవరు నా ఇల్లు అహంకార మమకారములకు అతీతుడైన మహాత్ముణ్ణి ఎవండి ఇక్కడ ఎవరు ఉంటారంటే నేనే ఉంటానండి నాదే ఈ ప్లేస్ అంటాడు ఆయన నేను నాదే అని అన్నా ఊరికే తెలిసి నాది కాదని తెలిసి ఆ లోకం వ్యవహారం కోసం అలా అన్నాడు వేరే అజ్ఞాని తెలిసా వాడు దాంట్లో బంధింపబడి ఆ బంధంలో ఉంది కాబట్టి వివేకి చేసేటువంటి గౌణీ ప్రయోగానికి అవివేకి చేసేటువంటి విథ్యా ప్రయోగానికి లేదా వివేక యొక్క గౌనీ బుద్ధికి అజ్ఞాని యొక్క విథ్యాబుద్ధికి ఒకటేనా రెండు తేడా ఉంటుంది అజ్ఞాని యొక్క విథ్యాబుద్ధిని వివేక యొక్క గౌనీ బుద్ధిని ఒకే గాట కట్టివేయుట వివేకవంతుడు అంటాడు ఆకాశం ఎర్రగా ఉందంటాడు అంత మాత్రం చేత తెలిసే అంటాడు ఆయన ఆయన అలా అన్నాడు కదా అని ఆయన కూడా అలాగే కనపడుతుంది అంత మాత్రం చేత ఆకాశం ఎర్రది అయిపోతుందా అయిపో ఆకాశము ఎన్నడు ఎర్రది కాదు ఆకాశములకు రంగు ఉండదు ఇప్పుడు సముద్ర జలములు బ్లూ కలర్లో కనపడతాయి సివి రామన్ షిప్ మీద లండన్ వెళ్తున్నాడు పొద్దున్నే స్నానం వదిలి చేసుకుని సంధ్యావంతంగా ఆయన కొంచెం చేదస్తం బ్రాహ్మణుడు సివి రామన్ సంజావన యజుని భూతే పెట్టుకుని ఆ డెక్ మీదకి వచ్చేవాడు ఎవరో ఉండరు ఆ టైంలో అందరూ నిద్రపోతూ ఉంటారు ఆ డెక్ మీదకి వస్తే సముద్రము బ్లూగా కనపడేది ఆయన ఆయనకి ఇదే ప్రశ్న నీరు బ్లూగా ఉండదు నీరు బ్లూగా ఉంటుందండి ఎక్కడైనా అర్థం ఉందా దానికి బ్లూగా ఉండదు మరి బ్లూగా ఎందుకు కనపడుతుంది అబ్బా అనే ప్రశ్న వివేకవంతుడు కనుక అవివేకే అబ్బా ఎంత బ్లూగా ఉందో అనుకుని సంతోషం కూడా లోపలికి పోతాడు ఓ ఫోటో ఒకటి తీసుకుని లోపలికి పోతాడు ఆయనకేమిటి ఇది బ్లూగా ఉంది కానీ నీరు బ్లూగా ఉండదు బ్లూగా ఎందుకు కనపడుతుంది బ్లూగా లేనిది బ్లూగా ఎందుకు కనపడుతుంది ఆయన ఒకసారి ఏం చేశాడంటే ఆ సముద్రపు నీళ్ళని ఒక దోశల్లోకి తీసుకున్నాడు ఓ చేతతో తోడి షిప్పు పెంచి దోశల్లోకి తీసుకొస్తే బ్లూగా ఎందుకుంటాయి మీరు ఎప్పుడు తీసు అమూలు లేడలాగే ఉంటాయి కలర్లెస్ ఉంటాయి కానీ బ్లూగా ఏముండవు ఇవి బ్లూగా ఎందుకు కలపడతాయి అంటే అర్థం ఏంటి బ్లూ లైట్ని స్కేటర్ చేస్తున్నాయి ది ఫస్ట్ వర్డ్ వాజ్ యూజ్డ్ ఇన్ ఫిజిక్స్ ఏ లైట్ పడుతోంది అన్ని అన్ని కలర్స్ ఇప్పుడు సూర్యకాంతిలో ఏడు కలర్స్ ఉంటాయి విద్యా అన్నీ పడుతున్నాయి అన్నీ పడుతుంటే కేవలం మిగతా వాట్లన్నింటినీ అబ్జార్బ్ చేసి బ్లూ కలర్ని స్క్యాటర్ చేస్తాం ద స్క్యాటరింగ్ ఆఫ్ లైట్ స్క్యాటరింగ్ అంటే లైట్ పడుతుంది పడ్డది రిఫ్లెక్ట్ అయితే దాన్ని రిఫ్లెక్షన్ అంటారు ఏ లైట్ పడిందో ఆ లైటే మళ్ళీ యాంగిల్లో పోతే దాన్ని ఏమంటారు రిఫ్లెక్షన్ అంటారు కానీ ఇక్కడ రిఫ్లెక్షన్ లేదు ఎందుకంటే సూర్యకాంత్ పుడుతోంది బ్లూ కాంత్ వస్తుంది మరో మరో కాంత్ వస్తుంది ఇట్ ఈజ్ నాట్ రిఫ్లెక్షన్ ఇట్ ఈస్ క్యాటరింగ్ ఆఫ్ లైట్ అన్న ఒక మాట అన్నాడు మనసులో అనుకున్నాడు స్క్యాటరింగ్ ఆఫ్ లైట్ అని అనుకున్నాడు సరే ఇంటికి కలకత్తా వచ్చేసాడు వచ్చేసి కలకత్తాలో ఉండేవాడు అనుకుంటా కదా సివి రామన్ కొంతకాలం కలకత్తాలో జాదవ్పూర్ యూనివర్సిటీలో చేసినట్టున్నాడు రీసెర్చ్ బెంగళూరులో చాలా కాలం చేశాడు కలకత్తా జాదవ్పూర్ యూనివర్సిటీలో చేశాడేమో బహుశా వచ్చేసాడు ఆయన వచ్చేసి ల్యాబొరేటరీలో ఈ వాటర్ రిఫ్లెక్షన్ స్కాటరింగ్ కాకుండా బెంజీన్ మొదలైన ఆర్గానిక్ లిక్విడ్స్ తీసుకుని ప్రతి దాని మీద లైట్ వేయడం వచ్చిన లైట్ని పరిశీలించడం సింపుల్ ఎక్స్పెరిమెంట్ వెరీ సింపుల్ ఎక్స్పెరిమెంట్ పెద్ద ఎక్స్పెరిమెంట్ ఏం కాదు చేసి స్కాటరింగ్ ఆఫ్ లైట్ మీద ఓ పేపర్ ఒకటి పబ్లిష్ చేశారు సివి రామన్ ఎఫెక్ట్ అని తర్వాత వాళ్ళు పెట్టారు ఇతను పెట్టుకోలేదు దట్ వాజ్ అన్ అయోపెనర్ ఫర్ ది వరల్డ్ ఇన్ ఫిజిక్స్ పెద్ద రివల్యూషన్ అది దానికి రామన్ ఎఫెక్ట్ అని పేరు కాబట్టి వివేకవంతుడికి వివేకహీనుడికి ఎంత తేడా ఉందో చెప్పడం కోసం చెప్పాను ఆయన నోబి ప్రైజ్ ఇచ్చారు ఈ సముద్రం నీలంగా ఉంటుంది బ్లూగా ఉంటుందని కోటి మంది అనుకుంటారు వాళ్ళందరూ అవివేకులే నీలంగా ఉంటు కనపడుతుంది తప్ప నీలంగా ఉండదు అది వివేకం ఓ రకంగా శంకరులు కూడా గొప్ప సైంటిస్ట్లా మాట్లాడతారు తప్పిస్తే ఓ చేదస్తపు మతవాదిగా మాట్లాడతారు ఎక్కడైనా మీకు ఎలా ఉందో చూసారా అంచేతనే ఏదైనా ఒక గ్రంథం చూపించి ఇది శంకరులు రాశారు అంటే కాదని మనం తప్పమని చెప్పచ్చు